అయితే మీరే ఓపెనింగ్ ప్రేయర్ చేయండి సరే నాకు పాట పాడతారు లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈరోజు మనం ప్రార్థన తోటి మొదలు పెట్టుకుందాము రవి బ్రదర్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడుగు తండ్రి కృపమైడ చివం గల యేసు ప్రభా నీకెంతో వందాలనైనా నిన్న నీడ నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహాపరిశుద్రిన దేవానికి స్థుతులు స్తోత్రమైనా ఈ ఘర్షణ కాలమంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు తండ్రి దివారాతులు మమ్మల్ని కాచి కాపడిన తండ్రి నీకు ఎంతో వందాలనైనా కృతజ్ఞత ఆస్తుతులు ఘనత మహిమ ప్రభావం తండ్రి ఎస్ అయ్యా నీకే చెల్లించుకుంటున్నాయినా ఈ దినవంతా మీరు మాకు సహాయకులు కూడా నీకు ఎంతో వందలు మాకు అందరికీ మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తాన్ని మీరు మాకు అనుగ్రించేందుక నీకు ఎంతో వందలు వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా యొక్క సాయంకాల సమయంలో అయినా మీ మీ సన్నిధికి వచ్చినమైనా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా జీవితాలు సరి చేయండి మీ సంపూర్ణత పరిశుద్ధతలకు మమ్మల్ని నడిపించిన అయినా క్రీస్తు కలిగిన మీ మనసు మక అనుగరించినైనా మా ఆలోచన సమస్తాన్ని కొట్టి వెళ్ళిన తలంపులతో నింపండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించినైనా పరిశుధాత్మ దేవ మీరు మా హృదయాల్లోకి రండి ప్రభ మాలోని మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఓ ప్రభ ఈ మీరే ఆధిపత్యం నడిపించండి పరిశుదాత్మ దేవ మీరు నడిపించండి వాక్యం మాట్లాడండి పాటల ద్వారా మహింపొందండి అయినా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామము నా తండ్రి Amen. Amen. amen amen thank you brother katherine sister paata vaadandi hello akka ah paata vaadandi siste praise the lord akka praise the lord praise the lord స్వరాజ్ బ్రదర్ రే కదా ఆ ప్రయత్నాడక్క ప్రయత్నాడు అందరికీ ఒక పాట వాడతా నేను ఆ మీరే వాడండి విన ఆ నేను పాడుతున్నాను తిన మెల్లనే పాడినా కీర్తించిన నీరు నమో నే కొనియాడి పాడి నీ సాసిగానే ఇలా జీవించనా ఇలలో జీవించనా తిన మల్లని పాడినా కీర్తించిన మీరు నమూనే తీయించగలనా కొనియాడి పాడే నీ సాక్షిగానే ఇళ్ళలో ఇలలో జీవించనా గాయపడిన సమయా నా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆ వేలలో వేళలో నన్ను పోషించిన దేవా సాయపడిన సమయాన నా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆ కలైన వేళ్ళలో నన్ను పోషించినా దేవా నన్ను విడువను ఎడబాయ నేను విడువను ఎడబాయన నా ఏ శయ్యా తిన మెల్లనే పాడిన కీర్తించిన కునియాడి నమూనే తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే జీవించనా జీవించనా నా బలహీనత ఎందు నా తిలువను మోస్తు నిన్ను పోలి నేను నడచదం వెనుకున్న విమరచి ముందున్న వాటిపై సహనంతో పరిగేశదం నా బలహీనత ఎందు నా సిలువను మోస్తు నిన్న పోలి నేను నడిచదన్ని వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగేచెద ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే నిన్ను దినే పాడినా తీర్పించిన నేరు నమూనే తీర్చగలమా కొనియాడి పాడిని సాసిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా అలా థ్యాంక్ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ లాడ్ ఈ రోజు మనకు స్వరాజ్ వాక్యం అందిస్తారు బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి ఓకే సిస్టర్ చేస్తారు మేడం వాక్యంలోకి వెళ్దాము వాక్యంలోకి వెళ్ళాం మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన ప్రభా వేస్తే మహప్రభ నీపాంలో పేల స్తోత్రం దేవాస్తే మహాప్రభ ఈ సాయంకాల సమయంలో దేవాయసే మా ప్రభే ఇక్కడ కూడి వచ్చాను మహాప్రభ ప్రతి ఒక్క బిడ్డ సాయం చేయండి మా ప్రభ ప్రతి ఒక్క మీరు విడుదల దాయి చేయండి మీకే వందనా స్తోత్రాలు దేవాయిస్తే మా ప్రభా మేము చెప్తున్న వాక్యంలో దేవాయసి మా ప్రభా మీ పసిద్ధ శక్తిత నింపండి మా దేవా ప్రభా మమ్మ శుద్ధీకరించిన దేవుడు మీరే మా ప్రభ దేవ మా పాప క్షమించి దేవాయిస్తే మా ప్రభా మా కొరకు మరణించిన దేవుడు మీరే మా ప్రభా దేవాస్తే మా ప్రభా దాన్ని బట్టి వందనా మా యొక్క పాప క్షేమ క్షమించిన దాన్ని స్తోత్రం మా ప్రభా మరొకసారి మేము నీ లక్షణలో మేము దేవ మేము వెళ్తున్నగా దేవాభవ మా రక్షణ భాగ్యం మేము కాపాడుకొని దేవామి నిరంతరం దేవామి అంత వరకు దేవ దాన్ని దేవా నీ కొరకు జీవించాలని స్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క పేరు పెట్టిన వాక్యంలో గెలిచిన కదా దేవ దేవ మా ప్రభావ శక్తి తనిపించు విని గ్రహించి దాని ప్రకారం జీవించాలని స్నానం చేయండి మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వంద ఎటువంటి లేకుండా దేవ ఆరంభం నుంచి మీరే మమ్మల్ని నడిపించి మీకు యోగ్యతగా మమ్మల్ని ఇస్తారని ఇక్కడ రాబోతే నెక్స్ట్ బయటకు వచ్చిందా తండ్రి మనకు వచ్చేసి ఈరోజు అంశం వచ్చి దేవుని దృష్టికి అసహ్యమైనది సో మన దేవుని దృష్టికి ఏం మనం చూద్దాం ఈరోజు మనకు వచ్చేసి వార్త పదహారు అధ్యాయం పదిహేను వచ్చినం చదుదాం సిస్టర్ ఇక్కడ దేవుడు మన తోటి ఏం మనం చూద్దాము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం మనుషుల దృష్టికి మనము గ్రహిస్తున్నాం మనం మనుషుల దృష్టికి మనము హెచ్చించుకుంటున్నాం మనం మనల్ని మనమే మనము హెచ్చించుకుంటున్నాం ఇక్కడ పదిహేనవ అవసరం చూస్తే ఆయన మీరు మనుషులు ఏదైనా నీతి మంతులం అని దేవుడు మీ హృదయంలోనూ ఎరుగును మనుషులలో గరంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అక్కడ ఒక గృహ చేసేవాడు ఉన్నాడు సో ఆయన గృహ లో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఏం చేస్తుండే మోసం చేస్తుంది అక్కడ మోసం చేస్తున్న దాన్ని బట్టి ఇక్కడ అక్కడ శిష్యులతో పరిశీలతో వాళ్ళతోటి మాట్లాడుతుండే యేసు ప్రభు గారు అక్కడ కూర్చుంటే మాట్లాడినప్పుడు ధనాపేక్ష పరిశీలు ఈ మాటలు విని ఆయన అసహించుండగా అంటే ధనాపేక్ష గలక్కడ ఉన్నారు వాళ్ళు ఆయనను అసహించుంటే ఆయన ఏమంటుండే మీరు మనుషుల నీతిమంతులం అని అంటే వాళ్ళు ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే మనుషులవితమేమో నీతి మంతులము మనుషులు ఎవితం నీతి మంతులమని అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును దేవుడు ఏం చేస్తున్నాడు ఈరోజు నువ్వు ఎంత మంచిగా నువ్వు మనుషులు ఏవితే మాట్లాడినా కూడా దేవుడు నువ్వు హృదయం ఎరుగుతుండు ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరిని ఎట్లా ట్రిక్ చేసి నువ్వు ఏంటంటే వాళ్ళ వాళ్ళను నువ్వు ఆకర్షించాలో ఈ రోజు నువ్వు మనుషులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు మనుషులకు ఘనంగా ఇచ్చబడుతున్నావు దేవుని దృష్టికి అది అంటే ఈ రోజులలో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి మనిషి తాను మను మనుషులు ఏదైతే గొప్ప ఉండాలని తాను చేసే ప్రతి పని మనుషుల దృష్టిలో పెట్టుకొని చేస్తాడు మనుషులను తన గుర్తించాలని నేనే నీతిమంతుడను నేనే అంటే చర్చికి రాగానే వైట్ డ్రెస్ వైట్ ప్యాంట్ వేసుకొని వస్తే రైట్సారి కట్టుకోనల్సిన నువ్వు నీతి మంచడం అని అక్కడ ఇంచబడవు కానీ నీ హృదయం దేవుడు ఎరుగుతుడు నీ హృదయం ఎంత అందవికారంగా ఈ నీ హృదయం ఎవరి గురించి ఏ దృష్టి ఆలోచన నువ్వు ఈరోజు చేస్తున్నావు అది అసహయం దేవునికి దేవుని పట్ల నువ్వు అసయ కానీ మనిషి పట్ల నువ్వు ఏం చేస్తున్నావు చూడడానికి బయట ఫ్రెష్గా మంచిగా కనిపించడానికి వాళ్ళు ఏం చేస్తురు మనుషులను దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రతి పనిని చేస్తున్నావు దేని నువ్వు నీతిమంతునిగా గుర్తించాలని తనని ఏ విషయంలో కూడా వేలెత్తి చూపెట్టద్దాని ఈరోజు ఎంతగానో తప్పించిపోతాడు తను ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ ఎన్ని చెడ్డ తలంపులు వచ్చినప్పటికీ మనుషులు తనని చెడ్డవాణిగా చూడకూడదు అని ఎన్ని చెడ్డ తలంపులు వచ్చినా ఏం కూడా మనుషుల మీదకి మనము పెట్టము కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనుషులైతే నీతిమంతులం అని నేను ఎంచబడాలి నేనే నీతిమంతుణ్ణి ఓవరాల్ గా చర్చలో నేనే నీతిమంతుణ్ణి నా యొక్క నీతి మంత్రులు ఎవరు లేరు కానీ అంటే ఏంటంటే టూ సైడ్స్ ఫాలో చేస్తారు లోకంలో ఉన్నట్టు మండే నుంచి సాటర్డే వరకు ఒక రీతిగా ఉంటారు మన చర్చికి రావాలనే ఒక రీతిగా వాళ్ళు భక్తి పరణిగా వాళ్ళు గుర్తిస్తుంటారు ఈరోజు సో దేవుని ఎదుట మనము మనుషులమని మంచి నీతి అక్కడ మనము చేస్తున్నాం కానీ దేవుడు యొక్క హృదయం ఈరోజు ఎరుగుతుడు నువ్వు ఏ దుష్టాత్మతో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా నీ దృష్టి కానీ నీ కాళ్ళు కానీ నీ చేతులు కానీ ఎటువంటి దాంట్లో నువ్వు వెళ్ళినా కూడా ఏసు ప్రభుకి ఈరోజు తెలుస్తుంది నువ్వు తెలియదాన్ని అనుకోక ఈరోజు నువ్వు మంచి పనులు చేస్తున్నా బయట చూడేకి నలుగురికి అన్నం పెట్టినా బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినా మరి షెల్టర్ లేని వారికి షెల్టర్ ఇచ్చినా ప్రతి ఒక్కరికి అన్ని చేసుకున్నావు కానీ నీ యొక్క హృదయము అందవికారంగా ఈరోజు ఉన్నది నీ హృదయ ఆలోచనలు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో నువ్వు పట్టుబడుతున్నాం అనమాట ఇక్కడ చూస్తే ఇంకేం చేస్తుందంటే మనుషుల దృష్టిలో ప్రతి ఒక్కరి తాను చనిపోయే వాళ్ళకు కూడా మనుషులకు ఇష్టమైన రీతిలో ఈరోజు జీవిస్తున్నారు మనుషులకు ఇష్టమైన రీతిలో వాళ్ళు ఈరోజు ఉంటారు తప్పు దృష్టి తప్ప దేవుని దృష్టిలో పెట్టుకొని జీవించాడు ఈరోజు మనుషుల దృష్టి పెట్టుకొని ఈరోజు మనము జీవిస్తున్నాం దేవుని దృష్టిలో పెట్టుకొని మనము జీవిస్తున్నాం చివరి వరకు తాను చేసే దేవుని పని కూడా మనుషుల దృష్టిలో పెట్టుకొని చేస్తాడు దేవుని కొరకు నువ్వు ఈరోజు దయ్యం నిలగొట్టినాను దేవుని కొరకు ప్రతి ఒక్క జ్వరము వెళ్ళగొట్టినను దాంట్లో నువ్వు దేవుని యొక్క నామం తీసుకొని ఈరోజు నువ్వు పాడుతున్నావు కానీ ఇప్పుడు ఏం చేస్తురంటే ప్రతి ఒక్క చర్చిలో అయితే ఇలాంటి వారు దేవుడు అసహించుకుంటాడు ఎందుకు అశయించుకుంటాడు దేవుడు ప్రభు ప్రభు నీ నామంన ప్రాచింపలేదా నీ నామంన దయ్యాలు వెళ్ళగొట్టలేదా మీ నామంలో అద్భుతం చేయలేదా అని చెప్పుతురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నెడను ఎరగను అక్రమం చేయి వారి వారా నా ఇద్దరు నుండి పారిపోవడని దేవుడు మతశివార్తలు ఈరోజు చెప్తున్నాడు సో ఆయన నామంలో మనము ఏం చేస్తున్నాం ఈరోజు ఆయన నామంలో ప్రతి ఒక్కటి మనం గణపరచబడాలి ఆయన నామంలో ప్రతి ఒక్కరికి పాద చేసి దయంలో వెలబడుతున్నాము ప్రతి ఒక్కరికి నూనె ప్రతి ఒక్కరికి స్వస్థత మనం ఈరోజు చేస్తున్నాం ఆయన నామంలో కానీ నువ్వు దేవుని నామంలో ఏసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి వెళ్ళగొడుతున్నావు కానీ కానీ నువ్వు యేసు ప్రభుని వాళ్ళకు పరిచయం చేస్తలేవు నువ్వు గనపరచబడుతున్నావు ఈరోజు మనుషుల ఎదుట ఈ యొక్క పాషలే కానీ పాశరమే కానీ ఎవరైనా ఉండని కానీ మన సంఘస్థులు సహోదరులు కానీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు గణపరచబడుతున్నారు దేని వలన గణపరచబడుతుంటే వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళకు ప్రతి ఒక్కటి వరము ఇచ్చి స్వచ్ఛత చేయడం వలన ఏసు ప్రభు క్రీస్తు ద్వారా ఏసు నామంలో అది జరుగుతుంది ఈరోజు కానీ జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు గణపరచబడుతున్నారు మనుషులు దేవుణ్ణి యేసు ప్రభుని చూపిస్తలేరు ప్రజలకి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళే ఘనపరచబడతారు ఒక పాస్టర్ ఉన్నాడనుకో ఏం చేస్తారంటే ఫస్ట్ సహోదరుడు అని పెడతారు టైటిల్ తర్వాత టూ ఇయర్స్ గానే పాస్టర్ అని పెడతారు తర్వాత రెవెన్ తర్వాత డాక్టరు సో వీళ్ళందరికీ ఎవరిస్తారు ఆ యొక్క సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు ఏసు ప్రభు ఇస్తున్నా మనుషులు ఇస్తురా ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు ఆయన ద డాక్టర్ డాక్టర్ పి పాస్టర్ అని పెట్టుకుంటారు డాక్టర్ అని ప్రతి ఒక్కరు పెట్టుకొని ఈరోజు చలామాణ్ చేస్తారు కానీ దేవుని చూపిస్తలేరు దేవునికి ఏం సర్టిఫికేట్ ఉంది మనకి దేవుడు ఏసు క్రీస్తు ప్రతి ఒక్కటి మనము ఈరోజు చేస్తుండే ఏసుక్రీస్తు నామే ప్రతి ఒక్కటి స్వస్థతలు ప్రతి ఒక్కటి ఏదైనా కూడా ఏసుక్రీస్తు నామంలోనే అక్కడ జరగబడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాము మనుషులు మనము ఘనపరచబడుతున్నావు మనం ఎందుకు ఘనపరచబడుతున్నాం ఆ యొక్కటే దేవునికి అసయమా అనమాట ఆ ఒక్కటే ఇప్పుడు ఏం చేస్తుండో దేవుని దృష్టికి ఈరోజు అసయమైనది కానీ నువ్వు మీడియేటర్ గా ఉండి నువ్వు ఏసు ప్రభుని పరిచయం చేయాలి ఈరోజు ఏం చేస్తున్నావు నిన్ను నువ్వే ఈరోజు గణపరచబడుతున్నావు ఆ ఘనపరచబడ దేవుడు నీకు ఏం చేస్తుంది ఈరోజు గణపరచబడుతున్నావు కానీ ఆ యొక్క ఆ ఏం చేస్తుంది ఇక్కడ చూస్తే మనకు మతె శువార్త మతేశ్వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనం చూస్తే ఇక్కడ మనకి ఏమంటుందంటే ఇరవై ఒకటి నుంచి చూద్దాము ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచిపోతే వాడిను పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక తండ్రి చిత్త ప్రకారం చేయి ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభు ప్రభు ఆమె ఈ నామంలో ప్రవచింపలేదా నీ నామంలో దయ్యంను వెలగొట్టలేదా నీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పొద్దురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎదుగను అక్రమము చేయవాల నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుొద్దును ఫ్రేమ్ ఇక్కడ చాలా మంది ఏసు ప్రభు నామంలో అక్రమములు చేస్తురు అది ఎవరికీ బట్టబయలు అవుతలేదు ఏసుక్రీస్తు నామంలో సిరి సంపాదిస్తురు ఏసుక్రీస్తు నామంలో ఇల్లు కొంటురు ఏసుక్రీస్తు ఏసుని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎన్నో ఎన్నో ఎన్నో చేస్తురు ఎన్నో ఎన్నో ఏసు క్రీస్తు నామంలో గిఫ్ట్స్ తీసుకుంటురు అటువంటి చేయదన యేసు ప్రభుని మనము ఈరోజు ప్రజలకు చూపించాలి ఏసు క్రీస్తు నామంలో ఎన్నో చేస్తున్నాము కానీ ఆయనను మనల్ని చూస్తాడు మనల్ని మన వాళ్ళు మనల్ని గనపరుస్తురు నేను నేను వెళ్ళిన దానికో స్వరాజ్ బాదరి చేసిండు నేను వెళ్ళిన దానికో మా సంఘం కేబిపిఎం నుంచి వీళ్ళు వచ్చిరు వీళ్ళు చేసిరని కివిపిఎంని గనపరుస్తున్నారు కానీ మనం ఎవరిని గనపరచాలి ఏసు ప్రభుని గనపరచాలే యేసు ప్రభుని గనపరిచే అప్పుడు ఏమవుతుంది మనకి ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తాడు ఏసు ప్రభుకి అష్టయము ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు ప్రభా ప్రభా నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు ఆయన పిలుస్తున్నాం మనము ఆయన నామంలో ప్రతి ఒక్క అద్భుతం చేస్తున్నాం దయ్యం వెళ్ళగొడుతున్నాము కానీ ఆయన చిత్త ప్రకారం చేయవాడు ఆయన తండ్రి యొద్ధకి వస్తాడు అనమాట ఆయన చిత్త ప్రకారం మనం మనము ఆయన చిత్తం ఏముంది ఆయన చిత్తము యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కటి మనం వెలగొడుతున్నాం కానీ ఆయనను మనము పరిచయం చేస్తలేం ప్రజలకి ఆయనను మనం ఇక్కడ పరిచయం చేయిస్తలేము ఎందుకు చేస్తలేము ఇక్కడ చూస్తే మనము పదమూడ వచనం చూస్తే లూకస్ వార్త పదహారాధ్యాయము పదమూడ వచనం ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు లేక ఒకని అనుసరించి ఒకరిని ధృవీకరించును మీరు దేవుని సూర్యుని సేవింపలేరని చెప్పాను ఇక్కడ ఏం చేస్తుందంటే అక్కడ గృహ నిర్వాహకత్వముడు ఉన్నాడు వాడు ఏం చేస్తుండంటే ప్రతి ఒక్క దాంట్లో దానికి కమిషన్ తీసుకుంటుండు డెబ్బై నూర్లు తీస్తే హండ్రెడ్ ఇస్తే డెబ్బై రాసుకుంటుండు ఇక్కడ చీటీ రాసుకుంటు ఫస్ట్ వచనం చూద్దాము ఇక్కడ లూకాష్ వర్త పదహార అధ్యాయం ఫస్ట్ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకత్వం ఉన్నాను నా అతని ఆస్తికి పాడు చేయించున్నాడు అని అతని యొద్ మీద నేరం మోపబడగా మనం కూడా గృహ నిర్వాహకత్వం ఉన్నాము ఈరోజు దేవుని యొక్క స్థితికి సంపదకి ప్రతి దానికి మనము లెక్క అప్ప చెప్పాలి లెక్క అప్ప చెప్పాలంటే గృహ నిర్వాహకత్వంలో నీ సేవలను చేసినప్పుడు నువ్వు ఎవరిని గనపరుస్తున్నావు మనుషులని గనపరుస్తున్నావా ఏసు ప్రభుని గనపరుస్తున్నావా అయిపో ప్రజలు అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు నువ్వు ఏం చెప్తే ఓకే అంటారు కానీ ఏసు ప్రభుని నువ్వు ఈరోజు పరిచయం చేయాలి ఏసు ప్రభు నువ్వు చాలా మంది పరిచయం చేస్తలేరు ప్రతి ఒక్క పెద్ద సన్సారాల్లో ఆ ప్రతి ఒక్క పోస్టర్లు వేసుకొని ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు నాకు ఇంత కావాలి అంత అయితేనే నేను ఈరోజు అక్కడ సేవకు యేసు ప్రభు సువార్త అమ్ముకోమని చెప్పిండ సువార్త పైసలు కమ్మని చెప్పిండ సువార్త ఫ్రీగా ఇవ్వమని చెప్పిండు దేవుడు దేవుడు మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు ఎవరి ఒక్కటైనా తీసుకున్నా అరచకలు వాళ్ళకు పన్ను కట్టాలంటే ఆడ ఆ చేప దాంట్లో నుంచి తీసుకొని వచ్చి పన్ను కట్టమని చెప్పిండు ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ కి సో ఈ రోజు మనం కూడా యేసు ప్రభుని ఈ రోజు పరిచయం చేయాలి ప్రజలకి నీ గృహ నిర్వాహకత్వంలో నువ్వు ఎన్ని ఒడ్డుదుడుకులు అన్న ఆయనను ఎక్కడ లెఫ్ట్ రైట్ వెళ్ళినను ఎక్కడ పడిపోయినను ఏ సుప్రభుడు ఈరోజు లేపడానికి చూస్తుంది ఇక్కడ చూస్తే గృహ నిర్వాహకత్వపు పని ఇక్కడ యజమానుడు చేస్తుడు ఇక్కడ చేస్తున్నప్పుడు అతని మీద ఏం చేశారు నేరము మొగబడ్డవి నేరవింద సెన్స్ ఆఫ్ ఏం చేస్తుడు వాడు ప్రతి దాంట్లో అన్యాయం చేస్తుడు అన్యాయం చేసి అక్కడ ఏం చేస్తున్నాడు అంటే అతని యుద్ధ వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి నిన్ను గూర్చి నేను వినిచిన ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము నీవు ఇక మీద గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను అంటే ఆ యజమానుడు పిలిచినప్పుడు నువ్వు చాలా నేరము చేస్తున్నావు గృహ నిర్వాహకత్వంలో కరెక్ట్ గా నువ్వు నమ్మకంగా ఈరోజు లేవు అంటే నేను తీసేస్తాను ఇక్కడ అక్కడ జారీ చేసినప్పుడు ఆ గృహ నిర్వాహకత్వ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేను కనుక నేను ఏమి చేతును అయితే ఇప్పుడు పనిలో నుంచి అతన్ని గృహ నిర్వ నిర్వాహకత్వపుని ఏం చేస్తాడు ఇప్పుడు రవ్వలేను భిక్ష మీద సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్ళలో చేర్చుకున్న నాట్లు ఏమి చేయవలను నాకు తెలియన ననుకొని అంటే వాళ్ళ ఇళ్ళలో చేరుకోవాలంటే నాకేం చేయాలి ఇంకా నెక్స్ట్ సొల్యూషన్ ఏంది నేను త్రవ్వలేను అంటే దేవుణ్ణిలో ఉన్నప్పుడు నువ్వు దేవునిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఏది అయినను దేవుని గృహ నిర్వాహకత్వంలో ప్రతి ఒక్క దాన్ని అప్పగించాలి ప్రతి ఒక్క ఆత్మను దేవుని యొక్క పనికి చేర్చాలి నువ్వు సత్యవంతుడై ఉన్నప్పుడు నువ్వు అప్పుడు ఆ యొక్క పని సక్సెస్ గా నువ్వు చేస్తావు నువ్వు ఏంటంటే సిరికి అలవాటు పడి నువ్వు ఈరోజు సిరికి అలవాటు పడి నువ్వు అటువంటి ఏసు ప్రభుని నువ్వు చూపించకపోతే నీ గృహ నిర్వాహకత్వం లెక్కలో ప్రతి ఒక్కటి మైనస్ అవుతుంది నువ్వేం చేస్తు నువ్వు బీయింగ్ ఎస్ టైఫండ్ అయ్యండి నువ్వు ఏం చేస్తు గృహ నిర్వాహకత్వం కరెక్ట్ గా చేస్తున్నావా లేదా గృహ నిర్వాహకత్వంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా నిన్ను నువ్వు పరీక్షించుకుందాం ఈరోజు మనం ఎంతగానో సేవ చేస్తుంటాం ఎంతగానో తిరుగుతుంటాము ఎన్నో దయ్యాలు నిలబొడుతుంటము ఎన్నో ప్రేమిలలో ఎంతో మంది రోగులకు మనం ఈరోజు ఏం చేస్తాము నయం చేస్తున్నాం ఏసు క్రీస్తు నా ఉన్న అది సాధ్యమవుతుంది ఆ సాధ్యమైనప్పుడు ఏసు ప్రభుని మనం ఈరోజు ప్రజలకు పరిచయం చేయాలి నిన్ను నువ్వు గణపరచుకోవడం కోసము అవకాశం లేదు మన పేరు ఎంతగానో ఉంటుంది అది దేవుడు చూసుకుంటాడు నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు కానీ ఆయన గురించి ఎవరు ఆలోచించాలి మనం ఆలోచించాలి నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఆయన యొక్క గృహ నిర్వాత పనులలో ఆయన యొక్క ఇంటిలో నమ్మకంగా ఉన్నావా ఆయన యొక్క ఆయన యొక్క నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావా ఇక్కడ ఏమి మోసం చేస్తున్నావు ఎక్కడ ఎవరితో ఏమి మాట్లాడుతున్నావు ఎక్కడ ఎవరిని ఆకర్షిస్తున్నావు ఎక్కడ ఎవరితో ఏం చెప్పాలని నువ్వు చూస్తున్నావు ఎందుకలా చూస్తున్నావు కానీ దేవుడు ఈరోజు నిన్ను నిన్ను ప్రతి ఒక్కరిని ఎరుగును ఏం చెప్తుండే ఇక్కడ పదహార వచనంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఏం చేస్తుండే ఎరుగుతున్నావు ఇక్కడ దేవుడు మీ హృదయంలో ఎరుగును మనుషుల మనుషులలో ఘనంగా ఇంచబడినది దేవుని దృష్టికి అసహ్యము మనుషుల్ని ఈరోజు గణపరుస్తారంటే నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు అసహ్యంగా నువ్వు ఈరోజు పనిచేస్తున్నావు అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనము మనం ఏం చేస్తున్నాం అన్నది ఇక్కడ చూస్తే మరొకసారి తన యజమాని రుణస్తులు పిలిపించి అంటే ఎవరైతే బాకీగా ఉన్నారో డెప్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇక్కడ పిలి నా యజమానికి ఎంత వచ్చి ఉన్నావని అడగగా వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా ఏం చెప్పిండు నూడు మనుగుల నూనె అని ఇక్కడ చెప్తుడు నీవు నీ చీటిని తీసుకొని త్వరగా కూర్చుండి ఏ బది మనుగులని వ్రాసి కొమ్మని వారితో చెప్పాడు ఇక్కడ ఏం చేస్తుండే నూరు మనుగులకి దెబ్బది మనుగులని అక్కడ థర్టీ మనుగులు మైన చేసుకుండు అక్కడ అక్కడ కమిషన్ కాబట్టి అక్కడ తీసుకుండు నమ్మకంగా అక్కడ లేడు తర్వాత వాడు నీకు ఎంత అచ్చి ఉన్నాయని మరి వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని ఎనిమిది తూములని వ్రాసుకోమని చెప్పాను ఇక్కడ ఏంటంటే నూరు తూములు ఇస్తే గోధుమలు ఎనిమిది తూములని అక్కడ మరొకసారి ట్వంటీ మనుగులు మైనజ్ చేసుకున్నాం అన్యాయసుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వాణి మెచ్చుకొనేను యుక్తిగా నడుచుకుంటున్నాని వాని యజమానుడు ఏం చేస్తుడు మెచ్చుకున్నాను వెలుగు సంబంధుల లోక సంబంధులు తమ తరము బట్టి చూడగా యుక్తపరలై ఉన్నారు ఈరోజు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరూ యుక్తిపరంగా ఈరోజు యాక్టివిటీ చేస్తున్నారు అనమాట యుక్తి పరంగా ప్రతి ఒక్క దాంట్లో ఏ విధంగా మనం నడుచుకోవాలో ఏ విధంగా మనము మేనేజర్ వచ్చినప్పుడు ఎవరి టైం ఎవరు కూడా ఫేర్ గా ఉన్నట్టు మనము యాక్టింగ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి చేసేదంతా చేసి మన దేవుడు ఈరోజు నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే డెబ్బై మనుగులు ఎనభై మనుగులు అని ఈరోజు మనము దేవునికి చెప్తున్నాం అనమాట మన గృహ నిర్వాహక యజమానుడు ఈరోజు యజమానుడు యేసుప్రభు నిన్ను అడిగినప్పుడు నీ యొక్క ఇల్లంతట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు అంటే ఉన్నావు అంటున్నావు కానీ నువ్వు చేసేదంతా ఏం చేస్తున్నావు ప్రతి ఒక్క దాంట్లో చేస్తున్నావు ప్రతి ఒక్క నువ్వు యుక్తిపరంగా యుక్తిపరంగా అంటే కృప్తిగా నువ్వు ఈరోజు ఆలోచిస్తున్నావు కృప్తిగా నువ్వు రియాక్ట్ అవుతున్నావు క్వీప్తిగా ఎవరి ఎవరి చెంత ఏమి నడుచుకోవాలో అది నువ్వు ఈరోజు నడుచుకుంటున్నావు మనుషులను ఎలా ఆకర్షించుకోవాలో ఈరోజు నువ్వు ఆకర్షిస్తున్నావు అలాంటివి కాక మనం ఏం చేయాలి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏం చేస్తుందంటే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేది వారి యజమానుడు వారిని మెచ్చుకునేను యుక్తిగా ఈరోజు నడుచుకుంటే మనుషులు ఎక్కువ మనుషులందరూ మెచ్చుకుంటారు ఎవరికి ఎలాంటిదో నువ్వు నడుచుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు నిన్ను మెచ్చుకుంటారు ప్రతి ఒక్కరిని మెప్పించనీకి నువ్వు ఈరోజు యుక్తిగా నువ్వు నడుచుకుంటున్నావు అది మంచిది కాదు అది ఎందుకు మంచిది కాదంటే ఈశు ప్రభు నీ హృదయము మొత్తము ఎరుగుతాడు నీ యజమానుడు నిన్ను గురించి మొత్తం తెలుసు నువ్వేం చేస్తున్నావు ఎక్కడ పోతున్నావు ఎక్కడ ఏమేమి చేస్తున్నావు ఎక్కడ ఏమి సామాన్ ఎక్కడ నుంచి ఏది వస్తుంది ఎక్కడ ఏమి ఇవ్వాలి ఏది తక్కువ రాసినావు ప్రతి ఒక్క అకౌంట్స్ బుక్ లో ప్రతి అక్కడ లెక్క చెప్పబడుతుంది ప్రతి అక్కడ తెలిసిపోతుంది ఆల్రెడీ మనం ఇప్పుడు వంద తూములు అనుకో వంద తూముల డెబ్బై రాసుకుంటే అక్కడ స్టాక్ అనేది తక్కువ వస్తుంది ఆయన స్టాక్ ఒక హండ్రెడ్ కేజెస్ ఏపించింది అనుకో ఇప్పుడు హండ్రెడ్ కేజెస్ నువ్వు అమ్మినావు హండ్రెడ్ కేజెస్ అమ్మేసి సెవెంటీ కేజెస్ అని రాసినాం అనుకో అక్కడ స్టాక్ అనేది తక్కువ ఆ థర్టీ కేజెస్ అనేది ఎక్కడ పోయిందని గృహ నిరోధకత్వ అక్కడ అడుగుతాడు కంపల్సరీ అక్కడ స్టాక్ డీటెయిల్స్ అనేది కంపల్సరీ అక్కడ ఉంటుంది ఆయన ఏపించినప్పుడు ఎంతుందో అమ్మినప్పుడు కూడా దానికి లెక్క సరి చూసుకోవాలి కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్ వస్తేనే అక్కడ ఏముంటది బ్యాలెన్స్ టాలీ అవుతుంది టైల్ బ్యాలెన్స్ కరెక్ట్ రాకపోతే అక్కడ మైనస్ అనేది అక్కడ స్టాక్ లో మైనస్ అనేది ఉంటది మనకి ఏంటంటే ఎవ్రీ టైం నేను గోల్డ్ ఫీల్ లో కాబట్టి గోల్డ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను సో మా ఏంటంటే ఎవ్రీ టైం మేము గోల్డ్ చెక్ చేస్తుంటాము ఎవ్రీ టైం గోల్డ్ ఫీల్డ్ ఉంటాం కాబట్టి ప్రతి మనం ఏం చేసిందంటే కమ్మల కౌంటర్ లో రెండు స్క్రూలు లేవు రెండు స్క్రూలు అంటే ఒకటి బాంబేస్ కు ఒకటి మడ్రస్ కు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రూస్ జుంకీకి లేదు ఒక ఇంకో దానికి లేదు సో దాని వల్ల ఏంటంటే వన్ గ్రామ్ అనేది మైనస్ అయ్యింది సో వాళ్ళకి ఇచ్చిన స్టాక్ ఎంత ఇచ్చినాం మేము ఎంత స్టాక్ ఇచ్చినాం ఫిఫ్టీన్ కేజెస్ ఇచ్చినాం ఆ ఫిఫ్టీన్ కేజెస్ లో వన్ గ్రామ్ మైనస్ ఏంటంటే వాళ్ళకి ఏమవుతుంది డెప్ట్ అవుతుంది సో వాళ్ళకి ఏంటంటే ఎంతమంది ఉన్నారు ఎగ్జిక్యూటివ్ కి వాళ్ళకు మైనస్ చేస్తాడు యజమానుడు సో ఇలాగానే మన యజమానుడు మన కొరకి ఆయన ఎంత స్టాక్ ఇచ్చిండో ఎంత ఏమి ఇచ్చిండో ప్రతి అక్కడ వ్రాయబడి ఉంటది ప్రతి మనము క్రీతిగా మనము నడుచుకోదు ఏది ఉందో అది యథార్థంగా మనం ఈరోజు నడుచుకోవాలి అని యథార్థంగా ఉన్నాడు దేవుడు నిన్న నేడు నిరంతరము తరతరంలోకి ఒకటే రీతిగా ఉన్నాడు దేవుడు మన దేవుడు క్రీస్తు ఏసు ప్రభువు సో నువ్వు ఈరోజు అక్కడిక్కడైతావు కింద అవుతావు ఎందుకు అట్లా నీకు ఆస్తింటే ఒక తీరు ఆస్తి లేకపోతే ఒక తీరు లేదంటే ఏమైనా ఉంటే ఒక తీరు ఏమైనా లేకపోతే ఒక తీరు ఎందుకు మనకు అటువంటి గుణగుణాలు ఎందుకు మనకి క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడు మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా ఈరోజు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్నావంటే మీ యొక్క పక్కకున్న వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి ఈయన మంచి అతను ఈయన మంచి యథార్థవంతుడు ఏదైనా నిజమే చెప్తాడని ఈరోజు అటువంటి సాక్ష్యం నీలో ఉందా అటువంటి సాక్ష్యం నీలో ఈరోజు ఎవరైనా చెప్తున్నారా సో ఎవ్రీ టైం మనము పడిపోవచ్చు కానీ ఏసు ప్రభు పడిపోలేదు ఎక్కడ పడిపోలేదు శాస్త్రులు పరిస్థితులు ఎంతగానో అడిగినా కూడా ప్రతి ఒక్క దానికి సమాధానము చెప్పిండు అక్కడ ప్రతి ఒక్క సమాధానం చెప్పింది ఇక్కడ కుక్తి పరుడైనా గృహ నిర్వాహకత్వాడు ఏం చేస్తుంది ఇక్కడ గృహ నిర్వాహకత్వపు పని చేస్తుండు ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తుడు మైనస్ ఉన్నది మనకి ప్రతి ఒక్క దాంట్లో అయినా మైనస్ చేసుకుంటుండు ఇంకేం చేస్తుండీ ఇక్కడ చూసుకుంటే తెలుగు సంబంధుల ఈ లోక సంబంధులు తమ తరాలను బట్టి చూడగా ఎక్తి పరలై ఉన్నారు ఏం చేస్తున్నావంటే వెలుగు సంబంధం ఉన్నావా లేకుంటే నువ్వు ఈరోజు లోక సంబంధమైన ఏ రీతిగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావు వెలుగు సంబంధం అంటే వెలిగి ఆరిపోయే కాదు వెలుగు సంబంధం ఎవ్రీ టైం నువ్వు వెలిగించి ఇతరులను నువ్వు ఈరోజు వెలిగించాలి నీ త్రోవ సరాళం చేసుకొని నువ్వు వెళ్ళే త్రోవలో ప్రతి ఆ త్రోవను పట్టుకొని వెళ్ళాలి నువ్వు వెలుగు సంబంధాలు ఎనవాలి అంటే నువ్వు లోక సంబంధ ఈ లోక సంబంధాలు ఏం చేస్తున్నారంటే లోకంలో పడి కొట్టుకొని వెళ్ళిపోతురు లోకంలో ఎన్నో ఉన్న ఎంటర్టైన్మెంట్ కోసం ఈరోజు లోకం వైపు చూసినవనుకో నువ్వు ఒక్కసారి నువ్వు చూసి నువ్వు ఒక్కసారి వెళ్ళినవనుకో అదే కావాలి కావాలని అక్కడే నువ్వు వెళ్ళిపోతావు దాంట్లో ఎన్నో ఉన్నాయి నిరాశ ధనాపేక్ష ఇంకేంటి ప్రతి ఒక్కటి ఉంది స్త్రీ ఉన్నది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి సాంగత్యం ఉంది స్త్రీ సాంగత్యం ఉంది ప్రతి ఒక్కటి అల్లర్లు అల్లరితో కూడిన ఆటపాటలు ప్రతి ఒక్కటి మనము ఎంటర్టైన్ చేసుకుంటున్నాం ఆ లోక సంబంధిలో వెళ్ళినవనుకో మరొకసారి నువ్వు వెలుగు సంబంధిగా తిరగాలంటే ఇంకా ప్రతి ఒక్క నువ్వు ఆకర్షితుడవై బలహీనడవై అయిపోతావు అనమాట అక్కడే వెళ్ళిపోతావు ఇక్కడ రానికి నువ్వు ఛాన్స్ ఎంతో మంది యువనస్తులు ఈ రోజు లోకంతో తిరిగి మరి వాళ్ళు మరణించే వరకు కూడా వాళ్ళు వెళ్తున్నారు బైక్ రేసింగ్ అని ప్రతి ఒక్క బైక్ రేసింగ్ పప్స్ ప్రతి ఒక్కటి స్మోకింగ్ ప్రతి ఒక్క వాళ్ళు దుష్టత్వంలో ఈరోజు పడిపోయారు ప్రతి ఒక్కరు ఏసు ప్రభు నమ్మరు తెలుసు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే బాక్పిస్తాను తీసుకునే దాకా నేను అంతా ఎంజాయ్ చేస్తా నేను లోకంతో తిరుగుతాను ఈరోజు వాళ్ళు వాళ్ళే ఈరోజు సాక్ష్యం ఇస్తారు నేను లోకంతో చూడాలి లోకంలో ఏం నడుస్తుందో నాకు తెలియాలి అప్డేట్ కావాలి నా వర్షన్ అప్డేట్ చేసుకోవాలి ఎట్లుంటారు ఏం సంగతి టాటాస్ వేసుకుంటారు ఆ ఏంటి జుట్టు కూడా డిఫరెంట్ కలర్స్ వేసి డిఫరెంట్ వెరైటీగా వాళ్ళు ఈరోజు జీవిస్తున్నారు అనమాట దేవునికి అటువంటి అన్ని అవసరమా కాదు దేవునికి అంటే నువ్వు బాప్తిష్టం తీసుకునే ముందు ఇవన్నీ చేయాలని రోల్ ఉందా లేదు కదా బాప్తిష్టం తీసుకునే దాకా నేను ఇవన్నీ ఎంజాయ్ చేస్తాం మమ్మీ నేను ఇవన్నీ నేను చూసుకుంటాం మమ్మీ సినిమాలే కానీ ప్రతి దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు అనమాట కానీ దేవుని సంబంధాలు ఎప్పుడైతే నువ్వు బాప్తిష్టం తీసుకోగానే అవుతావా ప్రతి కొట్టి అలవాటు మానాలే ఆ మానని కూడా చాలా బాప్తిష్టం తీసుకున్నా కూడా వాళ్ళు అక్కడి దిక్కు ఆకర్షితులు అవుతున్నారు లోక సంబంధంలో వాళ్ళు తిరుగుతారు తిరిగినా కూడా వాళ్ళు ఏం చేస్తుర్రు ఇక్కడ రానికి చాలా కష్టంగా ఉంటుంది సో నువ్వు వెలుగు సంబంధంగా ఉన్నావా లేదంటే లోక సంబంధంగా ఉన్నావా నిన్ను నేను పరీక్షించుకో నువ్వు ఎట్లా అన్యాయపు స్థితి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకున్నది ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చెప్పు చేర్చుకుందరని మీతో చెప్పు చున్నాను ఈరోజు ఎంతో మంది అన్న సిరి ఈ రోజు సంపాదిస్తారు మనుషులను మెబ్బ ఎంతో మంది అన్నయాప్ సిరి ఈ రోజు సంపాది గృహ నువ్వు ఎక్కడున్నావు ఏ స్టేజ్ నువ్వు ఈ రోజు జీవిస్తున్నావు ఎక్కడ నువ్వు మేనేజ్ చేస్తున్నావు ఎక్కడ నువ్వు చేస్తున్నావు ప్రతి ఒక్క స్టాఫ్ యజమాన్ దగ్గర ఉంటుంది యజమాన్ దగ్గర నుంచి ఇంత పోయినప్పుడు ఇంత స్టాక్ ఉన్నదని వాళ్ళకు తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనము ప్రతి దాంట్లో అనమకంగా ఉంటున్నామా ప్రతి దాంట్లో కృప్తిపరంగా మనము జీవిస్తున్నామా కృప్తిపరంగా ఇన్ సెన్స్ ఆఫ్ ఏం చేస్తున్నాం మనకు ఎవ్వరితోటి ఉండాలంటే వాళ్ళతోటి మనము మనము ప్రతి ఒక్కరిని లోపరుచుకోవాలి ప్రతి మనం చెప్పిన మాట వినాలి ఆయనకు మెప్పు విధంగా మనము మాట్లాడాలి ప్రతి ఒక్కరికి మెప్పు విధంగా నువ్వు మాట్లాడుతున్నావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు దేవుడు నీకు చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి నిన్ను నువ్వు గనపరుచుకోనికి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావా నిన్ను నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావా ఎందుకు అలా ఒకసారి మనం మనం పరీక్షించుకుందాం ఏం చేస్తున్నాం మనం మన జీవితంలో మన యొక్క ట్రావెల్లో జీవితం అనే ట్రావెల్లో మనం ఎక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం చేస్తున్నాం మనము ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఏం చేస్తున్నాము సో మనం యథార్థంగా మాట్లాడుతున్నావా ఏదైనా తప్పులు చేస్తున్నామా ఎవరైనా తిరుగుతున్నామా ఎవరైనా అబద్ధపు మాటలు మాట్లాడుతున్నామా అబద్ధపు చేస్తున్నామా వారిని వారిని ఎవరైనా మనము వాళ్ళ హృదయాలను గాయపరుస్తున్నామా ఎందుకు గాయపరుస్తున్నాం మనము అందరినీ మన యొక్క క్విక్తి పరంలో కుక్తిగా మనం ఉండి ప్రతి ఒక్కరితోనూ టాలెంట్ గా ఉన్నామని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నావా ఇక్కడ చూస్తే మనం ఇంకా ఎందుకనగా ఆ వదిలిపోనప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఏంది అన్నయాప్ సిర వల్ల మీకు ప్రతి ఒక్కరు స్నేహితులు అవుతురు అన్నయాప్ మనము చేయించేది కాదు అన్నయాప్ ఎందుకు వస్తుంది మాకు ఆ యొక్క కేజెస్ లో మనం సెవెంటీ కేజెస్ రాస్తే ఆ కేజెస్ పైసలు ఏం తీసుకుంటారు అన్న అక్కడ ఆ గృహ నిరోధకత్వపు పనిచేసేవాడు వాడు ఏం చేస్తుంటే ఆ యొక్క థర్టీ కేజెస్ లెస్ ఇక్కడ ట్వంటీ కేజెస్ అది యొక్క అన్యాప్ సిరీ అవుతుంది దాని వాడు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క జల్సాలకు వాడు వాడుతుడు ఫ్రెండ్స్ ని ఎక్కువ మందిని వాడు ఇక్కడ చేసుకుంటుండు మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నా నిత్యమైన నివాసంలో మిమ్మను చేర్చుకుందరు నిత్యమైన నివాసము అంటే నువ్వు ఇక్కడ లోకంలో బతికి నువ్వు చనిపోయినప్పుడు నిత్యమైన నివాసం ఎక్కడుంది ఎక్కడుంది నిత్యమైన నివాసము పండ్లు కోరుకుంటూ అక్కడుందా ఎందుకుంటే పరలోక రాజ్యంలో ఉందా ఇటువంటి అన్యాయపు సిరి స్నేహితులతో నువ్వు ఎక్కడ పోతు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ గమ్యం ఏంది ఇటు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పోయినప్పుడు చనిపోయినప్పుడు నీ యొక్క ఎక్కడ వెళ్తే సిరి సంపదాన్ని నువ్వు తీసుకొని వెళ్తావు ఈరోజు తీసుకొని సో యథార్థంగా ఉండి మంచిగా ఉంటే నువ్వు ఎంత యొక్క జీతం ఉందో అదొక్కటే మనకు వస్తుందా దాని ఇంకా అనేకులు నువ్వు నీ క్రోవలో పతి ఒక్కరిని కొన్ని ఏళ్ళ పడతావు ప్రతి ఒక్కరిని ఈ యొక్క వెలుగు అనే సంబంధులలో నువ్వు తీసుకోనికి ఆస్కారం ఉంటది నువ్వే తప్పు చేస్తుంటే ఇంకా వేరే వాళ్ళు తప్పు చేయడానికి ఆస్కారము ఉంటది సో మనము జీవితంలో మనము గృహ పని చేసేటప్పుడు ఆయన నమ్మకంగా మనం ఈరోజు పనిచేద్దాం ఇక్కడ ఏమంటుందంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును కొంచెం ఇచ్చిండు దేవుడు ఒక తలాంటిస్తే ఒక్క తలాంతులు రెండు తలాంతులు చేసిన నమ్మకంగా ఉండి నువ్వు చేసినావనుకో సో ఇంకా దేవుడు ఏం చేస్తుండే నిన్ను ఇంకా దీవిస్తు మిక్కిలు కొంచెము అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా ఈరోజు ఉంటాడు మిక్కిలు కొంచెంలో మనం అన్యాయం ఉంటే కొంచెం మిక్కిలు ఎక్కువలో అన్యాయంగా ఉండును కొంచెంలో అన్యాయంగా ఉన్నప్పుడు ఎక్కువలో కూడా మనం ఈరోజు అన్యాయంగా మనము తీర్చబడుతున్నాం అనమాట కాబట్టి మీరు అన్యాయపురి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను కాబట్టి మీరు అన్యాయపురి విషయంలో నమ్మకంగా ఉంటున్నాం అనమాట అన్యాయపురి ఉన్నప్పుడు మీరు నమ్మకంగా ఉంటున్నావు మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను కాబట్టి మీరు అన్యాపిసిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల తప్పమైన ధనము ఎవరు మీ వర్షం చేయడు అంటే మీరు అన్యాప్ సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల అన్యాప్ సిరి వస్తుంది పోతుంది నువ్వు దేవుడులో ఉన్నప్పుడు అన్యాప్ నువ్వు తీసుకొనొద్దు నువ్వు గృహ పని చేస్తున్నావు ఈరోజు దేవుని యొక్క సేవలో కొనియాడబడుతున్నావు గృహ ఉన్నావు దేవుని యొక్క దేవునికి అప్పగించాలి ప్రతి ఒక్క దాంట్లో నీకు లెక్క చెప్పబడుతుంది సో అన్యాపు ఎందుకు మనకి అన్యాప్ నీ ఘనతను ఎక్కువ చేస్తుందా అన్యాశులు నీ ఘనతను పొగుడుతుందా అన్యాశురు వల్ల నువ్వు మనుషులలో నువ్వు అది కాదు దేవునికి అవన్నీ ఏం చేస్తున్నాడు ఇష్టము కాదు దేవుని దృష్టికి అవన్నీ ఏమైంది అసహ్యం అనేది అది ఏం మీరు పరల సమ్ము నమ్మకంగా ఉండని ఎడలా మీ సొంతమైనది మీకు ఎవడిచ్చిండు అంటే పరల విషయము ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి మన యజమానుడు మనకి ఇచ్చినప్పుడు ఆయనలో నమ్మకంగా మనం ఈరోజు పని చేసినప్పుడు మన పరల సొమ్ము మనకి ఇచ్చినప్పుడు మనం నమ్మకంగా ఈరోజు పని చేయాలి పని చేసినప్పుడు ఏం చేస్తున్నాడు వారు ఒకరిని ప్రేమించును ఇక్కడ ఏం మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును మన సొంతమైన డబ్బు మనము ఎవడిస్తాడు పరల విషయంలో మనము సొమ్ము ఇచ్చినప్పుడు మన నమ్మకంగా ఉండకపోతే మన సొంత డబ్బు ఎవరు మనకు ఇవ్వరు అటువంటివి ఇక్కడ చూస్తే మరొకసారి చూస్తే ఇక్కడ దాసుని గురించి చెప్తాడు మళ్ళా ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు ఏ సేవకుడును ఏ దాసుడు కానీ ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకరిని అపహరించి ఒకరిని తృణీకరించును మీరు దేవుని స్త్రీని గాని సేవింపలేరని చెప్తాను ఏం చెప్తుండే ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ఏం చేస్తున్నాడు ద్వేషిస్తాడు ఒకరిని ప్రేమిస్తాడు ఇద్దరు యజమాలు ఎవరికి ఒకరికి ఆడు దాచుడు అవుతాడు కానీ సిరికి దేవునికి నువ్వు దాచుడు కావు అంటే నువ్వు ఇద్దరికి సేవకులు చేస్తున్నావు ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకుందాము మనం ఏం చేస్తున్నాం మనం మనము ఎవరి తట్టు మనం తిరుగుతున్నాం సిరి తట్టు తిరుగుతున్నామా దేవుని తట్టు తిరుగుతున్నామా మనం మనం గైడెన్స్ ఎక్కడ ఇస్తున్నాం మనం దేవుడిని ఒక ద్వారాలో పోమంటే నువ్వు వేరే ద్వారాలో పోతున్నావు మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర పోతున్నాం దేవుడిని సేవ అక్కడ ఉంది అక్కడ వెళ్ళాలంటే నువ్వు వేరే దగ్గర పోయి అక్కడ ఇష్టమైన వాళ్ళ దగ్గర ఎవరు డబ్బిస్తే వాళ్ళ దగ్గరికి నువ్వు మనం వెళ్తున్నాము ఈరోజు మనం అటువంటి రీతిగా మనం లేము కదా మనం సేవ ఏం చేస్తున్నామంటే దేవుడి యొక్క వాక్యం సువార్త ఫ్రీగా మనం ఈరోజు ప్రకటించబడాలి కానీ ఈరోజు స్పీకర్లని గొప్ప గొప్ప పాషలని డాక్టరేట్లని ప్రతి ఒక్కరు ఏం చేస్తుందంటే వాళ్ళకు ఒక ప్రైస్ అనేది ఉంది నాకు ఇంత ఇస్తే నేను ఈరోజు వచ్చి వాక్యం చెప్తా నాకు ఇంత ఇచ్చిరనుకో నేను ఈరోజు వచ్చి వాక్యం చెప్తా అది ఇంతవరకు సహజము అది ఇంతవరకు నిజము అది దేవునిలో అటువంటి వారిని దేవుడు ఇచ్చించబడతాడా దేవుడు ఏం చేస్తుంది ఇక్కడ స్త్రీకి కానీ దేవునికి కానీ దాసుడు కాదు ఈరోజు ఏం చేస్తుందంటే మనుషుడు వాళ్ళ మెప్పు కొరకు ఈరోజు ఏం చేస్తుందంటే వాళ్ళు బాగా మాట్లాడి చా ఏమంటారు చాకాచంగా వాళ్ళు మాట్లా మాట్లాడి ప్రతి ఒక్క ప్రజలను వాళ్ళు మోసం చేసి సిరికి వాళ్ళు ఈరోజు దాఖలు అవుతారు ఆ సిరిని తీసుకొని దేవునికి వచ్చిన సిరిని తీసుకొని దేవుని చూపిస్తలేరు కానీ వాళ్ళు ఘనపరచబడి వాళ్ళ యొక్క బిల్డింగ్లు కానీ వాళ్ళ యొక్క ప్రతి అలంకరణ కానీ ప్రతి దాంట్లో వారి యొక్క ఏమున్నా కూడా వారు ఏం చేస్తారంటే సిరి చేత వాళ్ళు ఘనపరచబడుతున్నారు సిరి చేత దేవుని చేత కాదు దేవుని నామం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తురంటే సిరిని పెట్టుకొని వాళ్ళు ఇంకా గణపరచబడతారు అటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు నేను ఎరగనని చెప్తుడు ఏం చేస్తున్నాడు దేవా దేవా అని పిలిచినాను కదా నన్ను ఎరగదేవా అన్నాడు కానీ ఏం చెప్తున్నాడు అక్కడ నేను ఎరగను ఆయన చి చిత్త ప్రకారం చేసినవాన్ని నేను ఎరుగుతానని ఇక్కడ చెప్తుండు ప్రభు ప్రభు అని నన్ను పిలిచి ప్రతి పరలోక రాజ్యంలో ఏం చేస్తుడు ప్రవేశింపడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయి వాడు ఈరోజు ప్రవేశించు చేస్తాడు ఆయన తండ్రి చిత్త ప్రకారం ఏసు ప్రభుని చూపెట్టమంటే నేను నువ్వు చూపించుకుంటున్నావు ఈరోజు మనుషులు ఏదైతే నువ్వే ఈరోజు పొగడ పడుతున్నావు ప్రతి ఒక్క పాస్టర్ అంటే ఆ పాస్టర్ మంచోడు ఆ పాస్టర్ మెసేజ్ బాగుంటది అని మనం ఈరోజు తలకేకి ఇస్తున్నాం ఆయన పాస్టర్ ఏం చేస్తుడు ఎట్లా ఉంటుండో ఏ విధానంలో ఉంటుండో అది మనకు తెలియదు మనుషుల చేత ఈరోజు మనము ఘనపరచబడుతున్నాం ఆయొక్క ఘనపరచబడేది దేవునికి ఏం అవుతుంది అసహ్యము ఇక్కడ కింద చూసుకుంటే మనకు ధనాపేక్ష గల పరిస్థితులు ఈ మాటలు విని ఆయనను అపహించు అసహించు చుండరా ఆయన మీరు మనుషుల నీతిమంతులం అని అనిపించుకున్నవారు దేవుడు మీ హృదయంలో ఎరుగునవు మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏం చేస్తుండో అసహ్యము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ధనాపేక్ష గల పరిశీలు చాలా మంది అక్కడ ఉన్నారు ఇక గృహ నిర్వాహకత్వం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ మనసు మార్చుకుంటున్నారు అక్కడ మార్చుకొని అపహించుచున్నాడు ఆయన అపహించు ఆయన మీరు మనుషుల నీతి మతలం వారు కానీ దేవుడు మీ హృదయంలోనే ఎరుగొను మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఇహోవా కాలం వరకు యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలను ఉండురి అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించున్నది ఇప్పటి దేవుని సువార్త ప్రకటించున్నది ప్రతి వాడునూ ఆ రాజ్యంలో బలవంతంగా జ్వరబడుచున్నారు ఇటువంటి వారు ఏం చేస్తారు ఆ యొక్క రాజ్యంలో బలవంతంగా ఈరోజు జ్వరబడుతురు అనే యొక్క గృహ నిర్వాహకత్వంలో కరెక్ట్ గా లేరు ఆయన గృహ నిర్వాహకత్వంలో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు మోసం చేస్తున్నారు మోసం చేసి ఏం చేస్తున్నారు అని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి వాళ్ళు చూస్తున్నారు అనమాట చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు మోసంగా ఈరోజు ఉన్నారు మోసంగా ఉన్నందుకు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఏంటంటారు అంటే మనుషుల పెడతా వాళ్ళు గణపరచబడుతురు దేవుని యొక్క రాజ్యంలో కూడా వాళ్ళు దొంగ మెట్టలుగా ఈరోజు ఉన్నారు దొంగ మెట్టలుగా ఉండి వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు జ్వరబడుతున్నారు దేవుని యొక్క రాజ్యంలో వారు జ్వరబడనిక ప్రయత్నిస్తున్నారు ధర్మశాస్త్రంలో ఒక్క పద పొలైన తప్పిపోవట కంటే ఆకాశము భూమిని సులభము మనం ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లైన మనము మనం చదివినప్పుడు ఒక్క పొలైనా తప్పిపోతే ఆకాశం భూమి గతించిపోవుట ఆకాశం భూమి కూడా గతించిపోవట అని ఈరోజు సులభం అనమాట సో మనం ఏదైనా చదివినప్పుడు ఒక్క పుల్లైనను ఒక్క ఒక కామ అయినను ఏదైనాను మనము తీయకుండా ఈరోజు చదవాలి చదివితే అప్పుడు భూమి ఏదైనా ఆకాశమైన భూమి అయినను గతించిపోవడం ఈరోజు సులభము అంటురనమాట సో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క దాంట్లో మనము ఈరోజు కాబట్టి ఇంకా ఒక వచనం చూస్తే సామెతలు పదిహేనో అధ్యాయము పదకొండవ వచనం ఇక్కడ చూస్తే పాతలమును అగాధ కూపమును ఎక్కువ వాకు కనబడుచున్నది నర్ల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా సో నువ్వు ఏ రీతిగా మనము ఉన్నాము ఏ రీతిగా మనము జీవిస్తున్నాం అనేది మనం యొక్క క్వశ్చన్ మార్క్ అనమాట గృహ నిర్వాహకత్వంలో ప్రతి ఒక్కటి దేవుడు ఈరోజు నరిని యొక్క హృదయము నరని హృదయం ఏం చేస్తుంది ఇక్కడ తేటగా ఆయనకు కనబడును కదా నీ యొక్క హృదయం ఎవరికి కనబడదని నువ్వు ఈరోజు చెప్తున్నావు నీ యొక్క హృదయము లో అనుకున్నది ప్రతి ఒక్కరికి ఎవరికి వినపడదు కదా ఈరోజు విరవేగుతున్నావు కానీ ఏసీ ప్రభుకి తీటగా ఈరోజు కనిపిస్తున్నది ప్రతి దాంట్లో నువ్వు ప్రతి దాంట్లో నువ్వు మారాలి ప్రతి దాంట్లో నువ్వు ఈరోజు ప్రతి ఒక్క నువ్వు ఈరోజు మారాలి నిన్ను నువ్వు కాదు నువ్వు దయ్యములు వెళ్ళగొట్టు ఏదైనా వెళ్ళగొట్టు కానీ ఆయన రాజ్యంలో ఆయన చిత్త ప్రకారం చేస్తేనే ఈరోజు నువ్వు ఆయనకు అర్హుడవు ఆయన చిత్త ప్రకారం చేయకపోతే ఏం చేస్తుంది ఈరోజు మీరు నువ్వు ఈరోజు గనపరుచుకొని ఏసుప్రభును చూపిస్తున్నారు ఎంతో మంది పాస్టర్లు ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరు ఈరోజు స్వస్థత ఇస్తారు యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరు ఇక్కడ స్వస్థత కానీ ఆయనను వాళ్ళు వెంబడించమని చెప్పారు యేసు ప్రభుని మీరు వెంబడించండి నన్ను వెంబడించకండి ఈరోజు పాస్టర్లు చెప్పే వాళ్ళు ఉన్నదా ఆ పాస్టర్ ఎక్కడ పోతే అక్కడ కొంత సమాజం అక్కడ ఉంటది అనమాట ఆ పాస్టర్ ఎక్కడ వెళ్తే అక్కడ కొంతమంది అక్కడ ఫేవరెటిజం అక్కడ ఉంటది సో ఈరోజు దేవుణ్ణి యేసుప్రభుని నమ్మాలని చెప్పిండు కానీ యేసుప్రభు కానీ ఆ యొక్క పాస్టర్ ని ఆ యొక్క పాశ్రమని ఆ యొక్క గ్రూప్ ఆ ట్రూప్ ని ఆ యొక్క దానికి ఆకర్షించాయి నువ్వు వాళ్ళతో నువ్వు ఈ రోజు తిరుగుతున్నావా వాళ్ళతోటి ఎందుకు తిరుగుతున్నా నువ్వు వాళ్ళతోటి ఏమొస్తుంది నీకు సిరిని సంపాదించుకుంటున్నావు ఆ నువ్వు వాళ్ళతో తిరిగి అటువంటిది మనకు ఉన్నదా లేదు కదా మనుషులు మనం ఘనత చేసుకోవద్దు మనం మనుషులు ఎప్పుడు మెప్పింపబడరు మనుషులు ఎప్పుడే వాళ్ళు దేవుణ్ణి మనము చూపించాలి నీకు దేవునికి మీడియేటర్ అప్పుడు ప్రవక్తలు ఉన్నారు ఆ ప్రవక్త ఎహోవాక్ ఇలా సెలవిస్తుందని ఎహోవా దేవుణ్ణి అక్కడ చూపించిండు ఎవరే కానీ ఏ ప్రవక్త గాని పాత నిబంధనలు చూస్తే ఆ యొక్క రాజులకి భయపెట్టించి రాజులని ఎవరైనా గాని భయపెట్టించి ఎక్కువ వాక్ ఇక్కడ సెలవిస్తుందని ఈ రోజు కూడా యేసు ప్రభు వాక్ ఈరోజు సెలవిస్తుంది నువ్వేం చేస్తున్నాను ఈరోజు నువ్వు నిన్ను నువ్వు మనుషులను గణపరచుకుంటున్నావా నీ హృదయం అంతరంగా మెరిగిన దేవుడు ఈ రోజు ఏసు సో నిన్ను నీకు సిరి కావాలా లేకుంటే దేవుడు కావాలా ఈరోజు రెండు కావాలంటే తగదు కానీ ఏదో ఒకటి నువ్వు ఈరోజు సేవలో ఎంచుకోవాలి దేవుడే మనకు ఆధారం దేవుని తప్ప దేవుని వెంబడించి తప్ప వేరే యొక్క మార్గం మనకు దేవు దేవుని వలనే కదా మనం రక్షణ పొందము ఆ దేవుని వల్ల యొక్క రక్తం వలనే కదా ఏసుక్రీస్తు రక్తం వలనే కదా మనం ఈరోజు పాప క్షమాపణ పొంది ఆయనను మనము చూస్తుడము ఆయన మొదట ప్రేమించుడు మనకి మనం తర్వాత ఈరోజు ప్రేమించండు దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అద్వితీయ కుమార్ని కూడా రోజు ఇచ్చేసి నీకు ఆయన యొక్క పాపము ఆ యొక్క పాపములన్నీ ఈరోజు క్షమింపబడ్డాయి ఆయన కూడా మరొకసారి నువ్వు మనుషులలో సేవ చేయకుండా నువ్వు మనుషుల మెప్పు కొరకు నువ్వు ఈరోజు సేవ చేస్తున్నావా మనుషుల మెప్పు కొరకు మనం ఈరోజు సేవ చేస్తున్నావా మనుషులు మనల్ని పొగడాలి మనుషులు ఘనత దేవాలి మనుషులలో ఎక్కడ ఉంటా అక్కడ నాతోటి పది మంది ఉండాలని నువ్వు ఈరోజు విరవేరుగుతున్నావా అటువంటిది ఏమి తగదు ఏసు ప్రభువుని మనము కొనియాడాలి ఏసు ప్రభువుని మనము చూడాలి ఇక్కడ ఏమి చేస్తున్నా అంటే ఇక వచనం చూస్తే అపశుల కార్యము పంతొమ్మిది అధ్యాయము పద్నాలుగో వచనం ఇక్కడ చూస్తే యూధుడైన కివయ్యకు ఒక ప్రధాన యాజకుడు కుమారులు ఏడుగురు అలాగూ చేయించుండరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ప్రభు ఏసు నామంలో ఉచ్చ ఉచ్చరించుటకు పూనుకొండరు అక్కడ ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు నామంలో అక్కడ వెలగొట్టినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అందరూ యూదుడైన కవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారుడు ఏరుగురు అలాగు చేయిచుండ్రు అందుకు ఆ దయ్యము నేను ఏసున గుర్తెరుగొద్దును పౌరును కూడా ఏరుగొద్దును గాని మీరెవరని అడగగా ఆ దయ్యము ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకొని లొంగదీసి గెలిచను అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఈరోజు నువ్వు కుమారులకు ఉన్నవాను అక్కడ యోధుడైన కియా కుమారుడు అందరూ చేతి పెట్టి ప్రాధాన్యం చేసి దయ్యం నిలబొడుతుంటే అక్కడ ద దయ్యం పట్టిన వానికి ఇక్కడ చేయి పెట్టి చేసినప్పుడు అక్కడ ఏమంటుండంటే ఆ దయ్యము యేసు క్రీస్తుని ఎదురు నేను పౌలుని ఎదురుదును కానీ నువ్వెవరు అని ఈరోజు అటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా యేసు తెలుసు పౌలు తెలుసు మనం ఎవరు అనే పరిస్థితిలో మనం ఉన్నామా రోజు మనం ఈరోజు అక్కడ ఆ దయ్యం ఏం చేసిందంటే వాళ్ళ బట్టలు కూడా చంపి వాళ్ళని ఇళ్ళగొట్టింది అక్కడ పారి ఆడిపోయారు వాళ్ళు సో ఎవరు ఎలా చేస్తారు ఏ పాస్టర్ ఏం చేస్తారని మనము నేర్చుకొని వాళ్ళలాగా మనం ఈరోజు చేస్తున్నామా వాళ్ళలాగా మనం ఈరోజు గైడెన్స్ ఇస్తున్నామా వాళ్ళలాగా ప్రజలకి మనం ఈరోజు గైడెన్స్ ఇస్తున్నామా లేదంటే మన మనుషులతో ఈరోజు కొనియాడబడుతున్నామా ఏది చేస్తున్నాం అనమాట కేమారు లెక్క వాళ్ళు దయ్యంలో యేసు ప్రభు తెలుసు పావులు తెలుసు అన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు తెలుసు పావులు తెలుసు సో యేసు ప్రభుకి ఆ యొక్క దయ్యంలు కూడా వణుకుతున్నాయి అనమాట పౌలకి కూడా వణుకుతున్నాయి సో ఈరోజు నువ్వు ఏ స్థితిలో నువ్వు ఈరోజు జీవిస్తున్నావు ఏ స్థితిలో మనం ఈరోజు ఆయన యొక్క గృహ నిర్వాహకత్వం ఇలా చేస్తున్నావు మనం తండ్రి చిత్త ప్రకారం చేయాలి కానీ ఆయన యొక్క విరుద్ధంగా మనం ఈరోజు చేయకూడదు ప్రభాప్రభాన్ని అరుస్తున్నావు కానీ ఆ తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నావా లేదా ఆయన యొక్క ఉండాలంటే ఆయన యొక్క రాజ్యంలో మనం చేరాలంటే ప్రతి ఒక్క మనుషునికి మనము దూరంగా ఉండాలి చెప్పాలి ఏసు ప్రభు ఏం చెప్పిండో అది చెప్పాలి మనం కానీ ప్రతి ఒక్కరికి మనసులో మాట చెప్పి మనం ఇది అది అని మనము ఆకర్షణకి లోబడవద్దు మనల్ని మనల్ని గలపరచుకోవద్దు మనం ఏసు ప్రభు కోరకు వచ్చినాము ఆ మనము పరిచయం చేయాలి అందరికీ ఏసు పరిచయం చేయకుండా నువ్వు పరిచయం చేసుకొని నువ్వు ఘనత పొందే అర్హత లేదు ఈ రోజు ఇక్కడ చూస్తే పదిహేను అవసరం మరొకసారి ఆయన మీరు మనుషుల ఏదైతే నీతిమంతులమని అనుకరించుకుని వారు గాని దేవుడు నీ హృదయంలో ఎరుగును మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుడి దృష్టికి ఏమైంది ఈరోజు అసహ్యము మనుషులలో ఘనంగా నువ్వు ఎంచబడుతున్నావా మనుషులలో నేనే అని ప్రతి ఒక్క దానిలో విరదీగుతున్నావా నాకు ప్రతిపటి వస్తుంది ప్రతిపడి చేస్తుంది కానీ నువ్వు ఒకరోజు ఆ యొక్క దయ్యం కావాలి పౌలు కావాలి కానీ నువ్వెవరాని ఈరోజు అడిగింది అనుకో మన పరిస్థితి ఏంటిది అక్కడ మన పరిస్థితి ఏంటిది పరిశుద్ధ శక్తితోటి నింపి మనం ఉంటే ప్రతి ఒక్కటి చేసినట్టు మనం ఈ రోజు చేయవచ్చు పరిశుద్ధాత్మ లేకుండా మనం ముందుకు వెళ్తే దేవుడు అక్కడ ఆ యొక్క చేత ఈ బట్టలు ప్రతి ఒక్కటి సో మనం మనం పరీక్షించుకొని ముందుకు సాగుదాం సో ఓవరాల్ గా మాకు తెలిసి ఇంకొకటి చూస్తే మార్గస్ వార్త మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ఊహించుకుందాం మనము మార్కు సువార్త పదమూడో అధ్యాయము అధ్యాయం పదమూడవ వచ్చిన నా నామం నిమిత్తము అందరి చేత మీరు దేశింపబడుతురు అంతం వరకు సహించి వాడే రక్షణ పొందును ఆలలు ఇక్కడ ఏమంటున్నంటే ఆయన నామం నిమిత్తం మనం ఏం చేస్తున్నాము అందరి చేత మనము దూషింపబడుతున్నాము నువ్వు యదార్థంగా ఉండి యథార్థ సేవ చేస్తా నువ్వు అందరి చేత నువ్వు దూషింపబడతావు ఏదైనా నువ్వు కరెక్ట్ మాట్లాడు ఎవరితోటైనా కరెక్ట్ మాట్లాడు వాళ్ళు చెప్పింది వినకుండా నువ్వు దేవుని యొక్క బైబుల్లో నువ్వు చెప్పినావు అనుకో నువ్వు అందరి చేత నువ్వు ఈరోజు దూషింపబడతావు దూషింపబడి ఏం చేస్తున్నావు ఇక్కడ అంతం వరకు సహించి వాడే రక్షణ పొందును అంతం వరకు మనము ప్రతి ఒక్కటి సహించాలి మనల్ని ఎన్ దేవుని ఎంతో మంది కొట్టిర్రు ఎంతో ఉమ్మేసిర్రు ఎన్నో కురడా దెబ్బలు కొట్టిర్రు ముప్పై తొమ్మిది కురడా దెబ్బలు కొట్టారు ప్రతి దాంట్లో దేవుడు సహించిండు సహించి ఆయన రక్తం మనకి సో ఈ రోజు నువ్వు అంత వరకు ఎంతమంది ఏం తిట్టినను ప్రతి ఏం చెప్పాను దాని ప్రకారమే నువ్వు వెళ్ళినావనుకో ఏం చేస్తావు నీ రక్షణను కాపాడుకునే వాడివి కావు కాపాడుకోవాలంటే ఏం చేస్తుడు ఆయన నామం నిమిత్తము అందరి మీరు దీక్షింపబడుతురు అంతం వరకు సహించవాడే రక్షణ పొందును మరియు నాశకరమైన హేయమైన వస్తువులు నిల్వ దాని స్థలం మందు నిల్చట మాకు చూపించినప్పుడు చూసినప్పుడు చదువువాడు గ్రహింపక వీధులలో ఉండువాడు కొండలకు పారిపోవలను సో ఇదంతా ఆయన రాకడ సమయంలో వచ్చిన యొక్క ప్రతి సో రాకడ సమయంలో ఏమవుతుందో అక్కడ మనకు చూపింపబడింది సో అంతం వరకు మనము సహించాలి అంతం వరకు మనము రక్షణ మనం కాపాడుకోవాలి అంతం వరకు మనము గృహ నిరోహకత్వము చేయాలి అంతం వరకు యథార్థంగా మనం గృహ నిరోహకత్వం చేసినాం అనుకో మనుషులతో కొన అవసరం లేదు ఆయనకు అసహ్యము నువ్వు మనుషులతో కొనబాడుతున్నావు అంటే నువ్వు ఆయనకు అసహ్యమవుతున్నావని ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు నువ్వు మనుషులతో కొనబాడద్దు ఆయనను చూపెట్టాల మనం మీడియేటర్ గా ఉన్నాం మనం ఈరోజు ఈసు ప్రభుడు మనం ఈరోజు డైరెక్ట్ గా అన్నిలో పాపం చేసిన వాళ్ళు అలా తెలియదు ఎవరు ఏందని నీతోటే వస్తుంటారు నీతోటే ఉంటుంటారు నీతోటే కూర్చుంటారు నీతోటే లేస్తుంటారు నువ్వంటే ప్రేమ నిన్ను నువ్వంటే గనపరచబడాలి నిన్ను నువ్వు గనపరచుకోవద్దు ఏసుప్రభుని ఈరోజు ముఖాముఖిగా చూపెట్టాలి ఏసుప్రభు నీ కొరకు చనిపోయిందని అక్కడ మనము సాక్ష్యం నువ్వు నేను కాదు యేసుప్రభు కొరకు మనం జీవించి యేసుప్రభులోనే మనము ఆయన చేష్ట క్రియలనం ఘనపరుస్తూ ఆయన రీతిగా మనం ఈరోజు జీవిస్తాం ఆయన పోలి మనము నడుచుకున్నాము ఇన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు యుగ యుగంలోకి ఒకటే రీతిగా ఉన్న దేవుడు సో మనం కూడా ఒకటే రీతిగా ఉండి ఒకటే రీతిగా మనం ఈరోజు దేవుని యొక్క సేవ మనము ఆరంభిద్దాం దేవుని సేవలో ఇంకా ముందుకు సాగుదాము ప్రతి శక్తితో ప్రసిద్ధ శక్తితో మనము ముందుకు సాగుదాం దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన చిన్న మాట ప్రాధాన్యం చేసి మనం ఊహించుకుందాము స్తోత్రం నాయన ప్రభా నీ పాములకు వేలా స్తోత్రాలు దేవా ప్రభావ మేము ఈ లోకంలో జీవించినంత కాలం మనుషులు నీతి మంతులం అని అనిపించుకునేటం కాక నీ కొరకు జీవిస్తూ నేను మీ ఒప్పు పొందుతూ నేను గణపరుషలకు మా కృప దయచేయమని వేడుతున్నాం మా ప్రభా ఇక్కడున్న ప్రతి బిడ్డ దేవాయస్మ నీ కొరకు ప్రాకురాడాలి మా ప్రభా నీ గృహ నిర్వాహకత్వం చేయాల మా ప్రభ ప్రతి చేయాల మా ప్రభా కీర్తిపరంగా లేకుండా సాయం చేయండి మా వాళ్లకు లాభకరంగా ఉండకుండా సాయం చేయండి మా ప్రభ ఎటువంటిది అటువంటి చేసినాం అనుకో మేము క్షమించండి మా ప్రభా దేవా ఎన్నో దేవ పరిస్థితుల్లో మేము వెళ్తాం మా ప్రభా ఐకిక విచారాలతో మేము ఉంటాం మా ప్రతి ఐకిక విచారం కొట్టివేయండి మా నీ సేవలో ఉన్నప్పుడు నీ గృహ నిర్వాహకత్వం దేవ ప్రతి ఒక్కటి దేవాయసం మైండ్ పెట్టి మీకు పరిశుద్ధ శిక్షత ప్రతి ఒక్కటి దేవాయస్సు చిత్త ప్రకారం జరుగులాగానే మేము చేయడానికి సాయం చేయండి అటువంటిది అయితేనే మీ యొక్క రాజ్యంలో మాకు స్థలం అని చెప్తారు మా ప్రభావ తల ఒక రాజ్యంలో స్థలం ఇష్ట సాయం చేయండి మా ప్రభ కొ ప్రతి ఒక్క బిడ్డను పేరు ఆశ్రయించండి దేవా ప్రతి ఒక్క విడుదల పొందాల మా ప్రభ యేసు కృష్ణను మా ప్రభ మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఎందుకు వయోక్తిగా జీవించాలని సాయం చేయండి మా ప్రభావ మీరే గొప్ప దేవుడు మా ప్రభా మీరు తప్ప ఎవరు లేరు మా ప్రభ దేవా ప్రతి ఒక్కటి మేము నమ్ముచినా మా ప్రభా మీ యొక్క రీతిగా మేము ఉన్నటకు సాయం చేయండి మా ప్రభా మీ యొక్క మాలో కనిపియాల మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయ మా సాయం చేసి ఒక చిన్న వాక్యం దీవించి మరొకసారి మేము కలుసుకునేంత వరకు మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతు నేస్ క్రిప్స్ కూడా తండ్రి ఆ మేన్ ఆమె క్రిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ మీరే మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన ప్రభా నేస్ క్రీస్ శాంతి సమాధానం ఇక్కడ కూర ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు ఏంటంటే దాకా ఆ మేన్ ఆ మేన్ అండి